హరిభ్యో నమ హరి బ్రహ్మాణం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి గగనసదృం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూత భావాిగుణర సద్గురు తం నమా నమో బ్రహ్మాదిభ్య ్రహ్మ విద్యా సంప్రదకర్తృశిభ్యో మహాభ్యో నమో గురుభ్యవప్లవరహిత ప్రజనఘన్ ప్రత్యో బ్రహ్మస్ అహం పదార్థరీ సదాశివ సమా వ్యాసశంకర అస్మదాచార్యపర్య వందేరుపరం పరా హరి ఓ శ్రీ గురుభ్యము హరి ఓ నారాయణ నారాయణ సాయిరామండి గురువు గారు ముప్పై మూడవ శ్లోకం చదువుతున్నామండి అప్రాణో్ర ఇది శ్రుతి మనస్సు లేకపోతే ప్రాణం గనక నువ్వు కాదనుకుంటే భయం అనేటటువంటిది నీకు లేదు అప్పుడు శుభ్రంగా శుద్ధంగా ఉంటావు మనసున్నంత వరకు రాగద్వేషాలు ఉంటాయి ప్రాణం నేను అనుకున్నంత వరకు భయం ఉంటుంది ఈ రెండు పోగొట్టుకోవాలి అంటే నేను ప్రాణం కాదు నేను మనసును కాదు నేను చైతన్యాన్ని అనే నిర్ణయాన్ని తప్పక మానవుడు పొందాలి ప్రాణం ఉన్నంతవరకు భయం ఉంటుంది నేను ప్రాణాన్ని ప్రాణం ఉన్నంతవరకు అంటే అర్థం ఏంటి అంటే నేను ప్రాణాన్ని ప్రాణం మాత్రమే నేను శరీరం మాత్రమే నేను అంటే ఇవన్నీ చైతన్యంలో భాగమే అయి ఉన్నప్పటికీ మానవుడు విడివిడిగా ఒక్కొక్క దాన్ని నేను అనుకుంటున్నాడు అనమాట అనుకోవడంలో ఉండే సమస్య కూడా అలా అనుకోవద్దు నువ్వు శరీరం మాత్రమే అనుకోవద్దు నువ్వు ప్రాణం మాత్రమే అనుకోవద్దు నువ్వు మనసు మాత్రమే అనుకోవద్దు నువ్వు చైతన్యావి నువ్వు పరమాత్మవి దైవ సమానుడవు సాక్షాత్తు దైవమే అని అనుకోకూడదు ఎప్పుడు కూడా పెద్దలు ఏమంటారంటే నేనే ఈశ్వరుడను అని అనొద్దు ఎందుకంటే నేను ఈశ్వర సమానుడను చైతన్యం సత్ అనే దాంట్లో అంశీభూతమై ఉన్నది కాబట్టి నేను సత్స్వరూపుడననే బ్రహ్మనిష్ట నీకు యథా యథాతథంగా సహజంగా కలిగేంత వరకు నేను దివ్యాత్మస్వరూపుడను నేను సత్స్వరూపుడను నేను చైతన్య స్వరూపుడను నేను జ్ఞానస్వరూపుడను నేను ప్రకాశస్వరూపుడను నేను ఆనంద స్వరూపుడను అని ఈ ఐదు లక్షణాలని నిరంతరాయంగా మననం చేయమంటారు శ్రవణ మనన నిది ధ్యాసములు ఆత్మనిష్టకి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట అందుకని ఇవే జ్ఞాన మార్గంలో మొదటి సాధనలు ఈ మొదటి సాధనల్ని జ్ఞాన మార్గంలో అందరూ తప్పకముందు ఆచరించాలి అందుకని ఆత్మభావంలో ఉండండి అంటారు పెద్ద స్వామి నిర్భయానందులు ఏమంటారు అందరికీ మొదటి ఉపదేశం ఏమిటంటే ఆత్మభావంలో ఉండేది దేహాత్మ భావంలో నుంచి దివ్యాత్మ భావంలోకి ఇది ఆత్మభావం అంటే అర్థం దేహం కూడా ఆత్మే కదండి అంటే దేహం కూడా ఆత్మే ఎవరు కాదన్నాడు